హే కలికీనాపమశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్మతీసాదన శ్రీమహాగ్రాపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గిరు పరపరా ఋషిర్బహుధ గీతం ఛందోర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైతుమద్ర్వినిశ మహాభూత్యహంకార బుద్ధిర వ్యక్తమేవ ఇంద్రియానితైకంచ్రియ గోచరా క్షేత్రము అనే దానిని విశ్లేషణ చేస్తూ ఉన్నాం సో క్షేత్రము అంటే ఏది తెలియబడుతూ ఉంటుందో అది క్షేత్రమవుతుంది తెలియబడేది సర్వము ము దీనికి ఒక యాసిడ్ టెస్ట్ ఒకటి ఉన్నది విట్నస్ టెస్ట్ అంటారు ఎలాగంటే ఏదైనా ఒక తత్వం ఉన్నదనుకోండి లైక్ దేహము ఈ దేహమునందు నేను అనే అభిమానం ఉన్నది మంచిది ఆ అభిమానం అలా ఉంచండి ఆ దేహమునందు ఇది అనే ధర్మము ఉన్నదా లేదా ఇది అనే ధర్మము కానీ ఇదంతా అంటారు సంస్కృతంలో ఇంగ్లీష్లో అయితే డిస్నెస్ అని అంటారు ఇది అనే ధర్మము ఉన్నదా లేదా నేను అనే అభిమానం ఉన్నది అది అందరిలోనూ దేహము యోగలో నేను అనే అభిమానం ఉన్నది బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్ ద పాయింట్ ఈస్ ఇది అనే ధర్మము ఉన్నదా లేదా దేహము యోగలో ఉందా చెప్పండి ఇది ఇందుగా క్షేత్రం అది టెస్ట్ ఇది అనే ఇదంతాక్రాంతము ఇదంతా చే ఏది వ్యాప్తమై ఉంటుందో అది క్షేత్రమై తీరుతుంది మరి అహం అని అనుకుంటున్నాం కదా అంటే అది అజ్ఞానం చేత అనుకుంటున్నాం కాబట్టి ఇదంతా అంటే ఏ అంశంలోనైనా ఏ సందర్భంలోనైనా దాని ఎందు ఇదం అనే అనుభవము ఉన్నట్లయితే ఇదంతా చాలు అది సరిపడుతుంది ఏమిటది అది క్షేత్రమో అవుతుంది క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞానంలో ఇదం అనే విధముగా ప్రకాశించేది సో మనం చూస్తూ ఉన్న మహాభూతాన్ని అహంకారా వరకు వచ్చినట్టున్నాం బుద్ధి అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనస్సు మనస్సు బుద్ధి అనేది సమానార్థకంగా ప్రయోగించబడుతూ ఉన్నాయి మనస్సు మనస్సు అంటే బుద్ధే బుద్ధి అంటే మనస్సే అయితే ఇంకో కాంటెక్స్ట్లో చిన్న తేడా వాటి మధ్యనే ఉంటుంది బట్ ఇక్కడ మీరు ఆ తేడా గురించి చెంతజేయకండి ది ఇన్నర్ అంతఃకరణము అని చెప్పండి బుద్ధి ఏంటంటే అంతఃకరణము సో అంటే ఇప్పుడు మీకు సంకల్ప వికల్పాలు బుద్ధి ఎందుకు సంకల్పాలు వికల్పాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి బుద్ధి కూడా క్షేత్రమే బుద్ధిని నేను అనే అభిమానము చాలా చాలా అధికంగా ఉంటుంది ఇప్పుడు అంతఃకరణమునందు సుఖము ఉన్నప్పుడు నేను సుఖిని అనే అభిమానం ఉంటుంది దుఃఖము ఉన్నప్పుడు నేను దుఃఖిని అనే అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని బట్టి అంతఃకరణము నేను ఆత్మ అని అనిపిస్తుంది దాని అజ్ఞానం దాన్ని అజ్ఞానము కేటగిరీలో వేస్తాం ఎందుకంటే కాబట్టి నేను నా అనుభవంలో నేను అనే అనుభవానికి వస్తుంది కాబట్టి అది క్షేత్రజ్ఞతత్వము అనకూడదు అలా అనుకూడదు దాన్ని పరిశీలించాలి ఈ బుద్ధి ఉన్నది కదా సరే ఇది నేను అని మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నాం అది మంచిదే కానీ దీని ఎందు ఇదంతా ఉన్నదా లేదా అది అది పరీక్ష బుద్ధి బుద్ధి అంటే అంతఃకరణము మీకు ఆలోచనలు సంకల్పాలు పుడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది మీకు తెలుస్తుందా తెలియదా తెలుస్తూ ఉంటుంది సంకల్పాలు వచ్చిపోయినప్పుడు తెలుస్తూ ఉంటుంది మీ మనస్సు బాగున్నప్పుడు మీకు తెలుస్తుందో తెలీదా తెలుస్తూ ఉంటుంది మనసు బాగులేనప్పుడు తెలుస్తున్నది తెలియదా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అంతఃకరణము క్షేత్రమైపోతుంది అలాగే అవ్యక్తవేవచ అవ్యక్తము సో ఇంతవరకు ఒకసారి భాష్యకారులు ఏమన్నానో చూద్దామో మహాభూతాన్ని మహాంతిచతాని సర్వ వికార వ్యాపకవాత్ భూతాన్ని సూక్ష్మాణి మహాభూతములు ఇవి సూక్ష్మభూతము తీసుకుంటాం అక్కడ సూక్ష్మ పృథివీ సూక్ష్మ ఆపహ ఇప్పుడు కూడా సూక్ష్మం నుంచి స్థూలం కుదురుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కంటి కనపడితో ఉంటుంది పట్టుకొచ్చేట్తోటి స్థూలం ఆ విధంగా ఉంటుంది కానీ సూక్ష్మము నుంచే స్థూలం పుట్టింది ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి చాలా స్థూలంగా ఉంటుంది మర్రి చెట్టు ఎంత స్థూలంగా ఉంటుందంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఎక్కువ చోటుని ఆక్రమించి విశాలంగా ఉంటుంది కానీ అంతటి మర్రి చెట్టు కూడా చిన్న మర్రి గంజ నుంచి పుట్టుకొస్తుంది మర్రి విత్తు ఎంత ఉంటుంది చాలా ఆవ గంజంతా ఉంటుంది దాని నుంచి అంతటి చెట్టు పుట్టుతుంది అంటే అంతటి చెట్టు పుట్టడానికి కావలసిన కోడ్ కోడ్ ఆ సాంకే ఆ సంకేతం అంతా కూడా ఆ విత్తులో ఉంటుందన్నమాట కోడ్ అంతా దాని మీద ఉంటుంది ఆ స్ట్రక్చర్ అంతా దాని ముందు ఉంటుంది అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది మీరు ఆ విత్తుని చిన్న గింజ ఉంటుంది దాన్ని పడవలు కొట్టి చూస్తే మీ గేమీ కనపడద్దు అంటే ఉంది సూక్ష్మం ఎప్పుడూ ఉంటుంది సూక్ష్మము అది ఇంద్రియములకు గోచరము కాదు స్థూలము గోచరం అవుతూ ఉంటుంది ఈ తేడాన్ని గమనించాలి సో మా కంటికి కనపడాలి అనే పొట్టదాలు పెట్టుకోకూడదు కంటికి కనపడేది స్థూలము జడము పరిచ్ఛిన్నము వినాశి అసత్యము అవుతుంది కాబట్టి కంటికి కనపడాలి కంటికి అలా అనుకోకూడదు లోక దృష్టి ఎలా ఉంటుందంటే ఏది కంటిక కనపడితే అది సత్యమనే దృష్టిలో ఉంటారు లోకంలో వాస్తవంలో కంటిక కనబడింది అంటే అది అసత్యమైపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లోకదృష్టిని ప్రక్కనబెట్టి శాస్త్రదృష్టిని అలవరుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్థూల ఇవి సూక్ష్మభూతములు మరి స్థూలభూతాల సంగతి వస్తుంది ఇవి మహాభూతములు అని ఎందుకన్నారు మహా అనే విశేషణాన్ని వేశారు కదా అది ఎందుకు వేశారంటే ఇవి వ్యాపకములుగా ఉంటాయి ఈ సూక్ష్మము శబ్దం ఉన్నదనుకోండి శబ్దం ఎక్కడుంటుంది మొత్తం ఆకాశమంతా వ్యాపించి ఉంటుంది రసం ఎక్కడుంటుంది జలములన్నిటి ఎందు ఉంటుంది గంధం ఎక్కడుంటుంది పృథివీ తత్వమునంతను వ్యాపకంగా ఉంటాయి కాబట్టి సూక్ష్మభూతములు వ్యాపకములు కనుక వాటికి మహా అనే విశేషణాన్ని వేశారు మహాభూతములు సూక్ష్మభూతములు ఈ సూక్ష్మ మహాభూతములన్నీ కూడా క్షేత్రములే అవుతూ ఉంటాయి ఎందుకంటే అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి శబ్దం తెలుస్తుందా తెలీదా తెలుస్తుంది రసం తెలుస్తుంది తెలుస్తూ ఉండేది ఏదైనా కూడా క్షేత్రం అయిపోతూ ఉంటుంది ఇక స్థూలభూతముల మాట ఏమిటి అది చెప్పబోతున్నారు స్థూలానుతూ ఇంద్రియ గోచర శబ్దేనా అభిధాయిష్యే అభిధాయిష్యంతే అంటే కర్మని ప్రయోగం సో స్థూల పంచభూతములు ఇప్పుడు మహాభూతములు సూక్ష్మభూతములు అని నిర్ధారించటానికి హేతువేమి స్థూలభూతాలు ఎందుకు కాకూడదు అంతేకాదండి శ్లోకంలో కొంచెం ముందుకు వెళ్తే ఇంద్రియ గోచరములు అని చెప్పబోతున్నారు పంచ ఐదు ఉన్నాయి కంటికి కనబడేవి అని చెప్పబోతున్నారు అవి ఇంద్రియాలకి గోచరమయ్యేవి అని చెప్పబోతున్నారు కనుక స్థూల పంచభూతములే ఇంద్రియాలకి గోచరం అవుతాయి సూక్ష్మ పంచభూతములు ఇంద్రియ గోచరము సూక్ష్మ పృథివి ఇంద్రియగోచరము కాదు సూక్ష్మ ఆపహ ఇంద్రియగోచరము కాదు అది త్రివృత్కరణము అయిపోయి అయితే పంచీకరణం అయిపోయి మిక్స్ అయ్యి అప్పుడు మనకి స్థూల పృథివిగా అది ఇంద్రియ కాబట్టి ఇంద్రియ గోచర మంచ అని చెప్పబోతున్నారు కనుక ఇక్కడున్న మహాభూతములు సూక్ష్మములుగా మనము గ్రహిస్తాము సరే మహాభూతాన్ని తర్వాత అహంకార అహంకార మహాభూత కారణం అహం ప్రత్యయ లక్షణ ఇప్పుడు ఈ ఈ స్కీమ్ మీకు చెప్పుకుంటాను ఏంటంటే ఎత్ బ్రహ్మాండే తత్పిండాండే ఎత్ పిండాండే తద్ బ్రహ్మాండే అనేది కాబట్టి ఇప్పుడు మీరు మీరు మీ అనుభవాన్ని మీరు చూసుకోండి మీరు నిద్రలేస్తారు నిద్రలు వేస్తే ఏమవుతుంది నిద్రలు ఇవ్వడం అనగానేమి తెలివి వస్తుంది తెలివి తెలివి వచ్చాక ఏమవుతుంది అహంప్రత్యయము ప్రకటమవుతుంది నేను తర్వాత ఏమవుతుంది ఈ అహంప్రత్యయము దేహాభిమానము ఉన్న కారణంగా అజ్ఞానము ఉన్న కారణంగా అహంకారముగా మారుతున్నాం నేను కర్తను అహంకారము అనే అంశంలో అహంకారము అనే తత్వంలో టూ యాస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి అజ్ఞాన కల్పి అజ్ఞానము వలన కలిగే దేహాభిమానము అనే ఒక యాస్పెక్ట్ ఈ దేహమే నేను అనే ఆస్పెక్ట్ అదే అహంకారము ఇంగ్లీష్లో ఈగో అంటారు అదే ఒక అది ఒక యాస్పెక్ట్ అహంకారము రెండవది అహం కరోమి నేను కర్తను కర్తను అయ్యాను కాబట్టి భోక్తను కూడా అవుతాను కాబట్ కర్తా భోక్త అయిన నేను అనేది అహంకారంలో ఉండే సెకండ్ ఆస్పెక్ట్ ఈ రెండు యాస్పెక్ట్లు కూడా అహం నందు ఉండవు శుద్ధమైన అహం నందు దేహాభిమానము ఉండదు కర్తృత్వ భోక్తృత్వములు ఉండదు దేహాభిమానము కర్తృత్వ భోక్తృత్వములు ఎప్పుడైతే అహం అజ్ఞానం చేత వచ్చేస్తాయో అప్పుడది అహంకారము అనబడుతుంది ఇప్పుడు ఈ అహంకారంలో ఉండే దేహాభిమానాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నట్లయితే దేహము అనగా పంచభూతములేగా పంచభూతముల యొక్క సమ్మేళనమేగా దేహము అంటే కాబట్టి మొట్టమొదటి ఏమొస్తుంది అహంకారం వస్తుంది అహంప్రత్యయము దానికి అజ్ఞానాన్ని జోడిస్తే అహంకారము అహంకారము నుండి అహంకారము దేహాభిమానమే దేహము పంచభూతముల సమ్మేళనము కాబట్టి పంచభౌతికమైన దేహము ఎక్కడి నుంచి పుడుతోంది అహంకారం నుంచి పుడుతుంది ఇందులో అహంకారము తరువాత దేహాభిమానము కాబట్టి దేహము అహంకారం నుంచి పుడుతుంది మీరు దీన్ని సూక్ష్మంగా పరిశీలించాలి ఇది వేదాంత విచారం ఏం పురాణ కాలక్షేపం కాదుగా మామూలుగా సాయంకాలం పూట ఏదో ఆయన ఏదో మంచి మాటలు చెప్తాడు వెళ్ళి కూర్చుని ఏదో పుణ్యమైన వస్తుంది ఇక్కడ అక్కడ ఎందుకు కబుర్లో ఆయన నాలుగు మంచి మాటలు చెప్తాడు ఆ శివానంద ఆశ్రమానికి పోతే అక్కడ కాలక్షేపం చేసేసి మళ్ళీ భోజనం టైంకి వచ్చేసేయచ్చు అది అలా కాదు ఇది ఇది పాఠం మామూలుగా అయితే పొద్దున్నే ఎనిమిది గంటలకు బ్రహ్మచారులు ఆచార్యుల దగ్గర కూర్చుని చదువుకోవాల్సిన పాఠం దీన్ని కొంత విద్యార్థుల యొక్క సౌ సాధకుల యొక్క జిజ్ఞాసుల యొక్క సౌకర్యం కొరకు ఇటువంటి ఒక కాంటెక్స్లో దీన్ని బోధించటం అవుతోంది కాబట్టి మీరు దీన్ని ఒక విద్యార్థుల దృష్టితోటి స్వీకరించడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది లేకపోతే ఈ నేను చేసి ఈ ప్రయత్నము ఇది కొంచెం అసందర్భంగా తయారవుతుంది ఏమిటన్నీ వీళ్ళందరికీ కూర్చోబెట్టి ఇలా చుట్టు చేసేస్తున్నాడు ఏమిటనే పరిస్థితి కింద వస్తుంది సో ఎనీవే హ్యావింగ్ సెట్ దాట్ మీరు గమనించాల్సి ఉంటుంది దేహము అనే దాన్ని గమనించాలి దేహము దేహము అంటే మీరు ఏమను మనం ఏమనుకుంటాము అదేదో ఒక పెద్ద ముద్ద అలా ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ వస్తుంది నిజానికి స్కేల్ స్కేల్ అంటే ఈ బరువు తూసేది ఉంటుంది దాని మీద నిలబడితే ఏదో డెబ్బై కేజీలో ఎనభై కనపడుతుంది కూడా దాన్ని బట్టి మనకేమనిపిస్తుందంటే దేహము అంటే అది స్థూలము అనే దృష్టిలో మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం దేహం అంటే స్థూలమే కానీ స్థూలం ఏదైనా సూక్ష్మం నుంచి వస్తుందండి సూక్ష్మం లేదే స్థూలం ఉండదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ మనస్సు అంతఃకరణము లేకుండా దేహం ఉంటుందా అసలు మీరు ఆలోచించండి అంతఃకరణం లేకుండా దేహం ఉంటుందా ఉండదు ఒక తత్వాలను అర్థం చేసుకోవడం కోసము దేహము మనసు అని మనం విడదీస్తాం కానీ వాస్తవంలో మనస్సు కంటే భిన్నంగా దేహం ఉండదు అసలు యూ హోట్ అండర్స్టాండ్ దేహము ఉంటుంది ఆ మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది అహంకారము చెప్తూ ఉంటుంది అహంకారము నుండి మనస్సు మనస్సు నుండి దేహము అలా ప్రకటమవుతాయి అవన్నీ అభివ్యక్తం అవుతూ ఉంటాయి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అహంకారమే మనోవృత్తుల రూపంగా ఫర్దర్గా దేహము రూపముగా మేనిఫెస్ట్ అవుతుంది ఇట్ ఈజ్ ఆల్ మేనిఫెస్టేషన్ అభివ్యక్తియే తప్ప మరొకటి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనస్సే దేహము రూపంగా అనుభవానికి అయితే మనస్సులోనే ఇది దేహము ఇది స్థూలము అనేటువంటి ఒకనొక ఒకనొక వాసన అది ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనకి దేహము స్థూలంగా అనుభవాలు వస్తూ ఉంటుంది వీటికి వచ్చి అనుభవాన్ని పట్టుకుని విశ్లేషణ చేయాలి కనుక తత్వములను ఎక్కడికేపుడు స్థూలము సూక్ష్మము అలా లెక్క పెడుతూ ఉంటాం కాబట్టి అహంకారం అనేది ఏదైతే కలదో దాని నుండియే పాంచభౌతిక దేహము పుట్టును అదే ఆయన అంటున్నారు అహంకార మహాభూత కారణం అహంప్రత్యయ లక్షణ అహంప్ర అహం నేను నేను ఆ నేను మీరు చూసుకోండి ఎలా ఉంది ఆ నేను అనేది ఎలా ఉంది దేహంతో జతగూడి ఉన్నది మీరు చూసుకోండి నేను నేను అనగానే ఎలా ఫీల్ అవుతారు మీరు యు ఫీల్ వన్ విత్ ది ఎంటైర్ బాడీ మొత్తం దేహం అంతతో నేను అని ఫీల్ అవుతారు అది అహంకారం దేహంతో కలిపి ఫీల్ అయ్యేది అహంకారం ఆ అహంకారం నుండియే ఈ పాంచభౌతికము అయిన దేహం అనేది ప్రకటమవుతుంది కాబట్టి అహంకారం నుండియే పంచభూతములు పుడతాయి దీన్ని మామూలుగా బ్రహ్మాండ లెవెల్లో చెప్పాల్సి వస్తే ఇక్కడ తేడా ఏం చెప్పరు ఇక్కడ బ్రహ్మాండము పిండాన్నము అని విడవి విడదీశీలో ఇది బ్రహ్మాండం ఇది పిండాన్నం అని మీకు ఆచార్యులు శ్రీకృష్ణుడు చెప్పడు శంకరుడు చెప్పరు అది ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి ఎనివే బ్రహ్మాండ లెవెల్లో ఆలోచించినట్లయితే మొట్టమొదటి ఈ పరమాత్మ పరమాత్మ ఎందు ఒక చిన్న మూమెంట్ దాన్ని చిచ్చక్తి అంటారు చిత్ పరమాత్మ అంటే చిత్ సచ్చిదానంద పరబ్రహ్మ దాని ఎందు ఆ చిదంశమునందు చిన్న మూమెంట్ చిన్న స్టరింగ్ మూమెంట్ కూడా కాదు స్థరింగ్ కదలిక దాన్నే మాయాశక్తి అంటారు చిక్తి అంటారు అదే శోకామయత ఆ పరమాత్మ సంకల్పించను అగో అదే ఆ చిచ్చి సంకల్పం చిత్తు కదా కాబట్టి ఆ పరమాత్మ ఎందు వచ్చే చిన్న స్పందన అనే పదాన్ని పడతారు ఆ స్పందము అని ఆ స్పందం కలదో అది మాయాశక్తి అది అవ్యక్తము అవ్యక్తము అంటే ఆ మాయాశక్తి ఎందు జగత్తు యొక్క ఫార్ములా అంతా ఉంటుంది తప్ప జగత్తులో ఉండే భిన్న భేదములేమి మీకు అక్కడ గోచరించము అది ఇంద్రియ గోచరము కాదు అవ్యక్త అవస్థలో ఉంటుంది అవ్యక్తము అంటాను సో అవ్యక్తము దాని నుంచి తెలివి మీకు తెలివి కదా నిద్రలో మీరు అవ్యక్త స్వరూపులుగా ఉంటాను నిద్రలో మీరు ఉంటాను మీ ఎందు ఈ అవ్యక్తం ఉంటుంది మీకు తెలివి వస్తుంది అగో దాని పేరే తెలివి తెలివి వస్తూనే అంతఃకరణము యొక్క చలనము ప్రారంభమవుతుంది ఆ తెలివి ఎందు అహంకారము దేహాభిమాన రూపమైన అహంకారం ప్రకటమవుతుంది ఆ అహంకారం నుండి పాంచభౌతిక దేహము ప్రకటమవుతుంది ఇగో చేతులు కాళ్ళు అలా ప్రకటమవుతుంది మనకి అది అంటే అజ్ఞానం ఇంకా బాగా ముందుకు చేతులు కాళ్ళు రూపంగా ప్రకటమవుతుంది వాస్తవంలో అది చేతులు కాళ్ళు రూపంగా ప్రకటము కాదు అది పృథివీ ఆపహ అలా ప్రకటన అవుతుంది అహంకార బుద్ధి సో ఇవన్నీ కూడా ఆ క్షేత్రములో భాగము అహంకార కారణం అధ్యవసాయ లక్షణ సో మొట్టమొదటి తెలివి వస్తుందన్నందు సరే ఆ తెలివి ఎందు దృఢముగా ఉంటుంది నిశ్చితమై ఉంటుంది వీడికి దేహాభిమానము ఆ నిశ్చితమైన దేహాభిమానం అహంకారం పుడుతుంది నేను కాబట్టి దే మీరు దేహంతో మమేకం కాకుండా దేహమును సాక్షిరూపంగా దర్శిస్తున్నప్పుడు అహం ఉండదు అక్కడ అన్సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఉంటుంది తప్ప సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండాలి అంటే దేహముతోటి అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ తెలివి దానికి బుద్ధి అని దాని నుంచి అహంకారము అంటే దేహాభిమానపూర్వకమైన అహంకారము పుడుతుంది మామూలుగా మీరు ఈ బ్రహ్మాండం లెవెల్లో చెప్పాలంటే అదిగో ఆ మాయాశక్తి చిక్తి దాని నుండి మహత్తత్వము పుట్టును మహత్తత్వము అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఆ మహత్తత్వము నుండి అహంకారము పుట్టును అది యూనివర్సల్ ఈగో ఆ అహంకారము నుండి సూక్ష్మ మహాభూతములు పుట్టుము యూనివర్సల్ మహాభూతములు వాటి నుండి స్థూల మహాభూతములు పుట్టిరు తెలిసిందండి వరస మళ్ళీ ఇంకోసారి చెప్పంటారా పరమాత్మ అవ్యక్తము అంటే మాయాశక్తి మహత్తత్వము ఇంటెలిజెన్స్ యూనివర్సల్ అహంకారము ఈగో యూనివర్సల్ యూనివర్సల్ ఈగో యూనివర్సల్ ఈగో ఒకటి ఇప్పుడు ఈ జగత్ ఈ జగత్తును సృష్టించాడు పరంపర హిరణ్య గర్భుడు నేను ఈ జగత్తును సృష్టిస్తాను అని సృష్టించినాడు అది ఈగోనే కదా అది అది డటిస్ది యూనివర్సల్ ఈగో ఆ యూనివర్సల్ ఈగో నుండి సూక్ష్మములైన పంచభూతములు కొడతాయి సూక్ష్మ మహాభూతములు ఐదు వాటి నుండి స్థూల మహాభూతములు కొడతాయి అది బ్రహ్మాండము అది బ్రహ్మాండం లెవెల్లో మైక్రో లెవెల్లో మైక్రోలోకి రండి ఆల్ ఆఫ్ దిస్ మీరు మ్యాక్రో లెవెల్లో సృష్టిని ఇప్పుడు నేను సృష్టిని ఎలా భావన చేయాలో చెప్పాను కదా సరిగ్గా దాన్ని మైక్రో లెవెల్లో మీ అనుభవానికి జోడించుకోవచ్చును మీ అనుభవంతో దాన్ని జత పెట్టుకోవచ్చును అప్పుడేమవుతుంది అది చక్కగా అర్థమవుతుంది మీ అనుభవంలో ఏమిటి చెప్పండి మీరు నిద్రపోతూ ఉన్నారు నిద్రపోతున్నారంటే ఏమిటి మీరున్నారు జస్ట్ ద బీయింగ్ ప్యూర్ సత్ ఆ నిద్రలో ఇంకా నిద్ర పూర్తయ్యే టైంలో ఆ సత్తునందు చిన్న స్పందము బయలుదేరుతుంది అంటే అదే ఆ అవ్యక్తము మాయాశక్తి అనమాట అది స్పందము ఆ స్పందము అంటే ఇంకా తెలివి వస్తుంది అనమాట తెలివి అర్థం ఏంటి చిన్న స్పందము బయలుదేరుతుంది ఆ తెలివి వచ్చేసింది దాని పేరే ఆ బుద్ధి నుంచి నేను దేహాభిమానము యొక్క మూలము దేహాభిమానానికి మూలము నేను ఇవి ఎలా ఉంటాయంటే దేహాభిమానాన్ని బట్టి మూలము అహంకారం పుట్టింది అహంకారం నుంచి దేహం పుట్టింది అలాగే మూడు ఈచేదాన్ని సపోర్ట్ ఈచేద్దాం ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా అంటే విత్తు నుంచి చెట్టు పుట్టింది మళ్ళీ ఆ చెట్టు నుంచే విత్తు పుడుతుంది ఏమీ సమస్య కాదు కాబట్టి ఆ సో అహంకారము దాని నుంచి పాంచభౌతిక దేహము ఆ దేహంలోనే ముందు సూక్ష్మము తర్వాత స్థూలము ఇది మీ అనుభవం ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఈ మొత్తం ప్రాసెస్లో ఆ ఒరిజినల్ పరమాత్మను చూసా అది మినహాయిస్తే మిగిలినంత క్షేత్రమే అవుతుంది తెలుస్తుందండి బుద్ధి అధ్యవసాయ లక్షణ అంటే నిశ్చయము ఇప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుందా ఈ దేహము నేను అవునా కాదా అనే డౌట్ ఎవరికైనా వస్తుందా డౌట్ రాదు ఎవరికీ రాదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఇడ్లీయా దోశ అని వీటికి సందేహం కలుగుతుందేమో తప్ప ఈ దేహము నేనా కాదా అనే డౌట్ రాదు అధ్యవసాయ రూపంగానే ఉంటుంది ఈ దేహము నేనే ఈ జగత్తు సత్యమా కాదా అనే ఎవరికైనా డౌట్ వస్తుందా ఏమి డౌట్ సత్యమే నేను కర్తనా కానా అని ఎవడైనా అనుకుంటాడా కర్తనే కాబట్టి ఇన్ ఆ బుద్ధి అది మహా మాయాశక్తి నుంచి పుట్టిందే అంటే అది అజ్ఞాన రూపంగానే ఉంటుంది దానికే బుద్ధిని పేరు సుతానికి బుద్ధిని పేరు ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్పందము నుంచి వచ్చింది బుద్ధిని మీరు వర్ణించగలరు బుద్ధి ఎలా ఉంటుంది నిశ్చయాత్మకంగా ఉంటుంది దేహాభిమాన రూపంగా ఉంటుంది కర్తృత్వ నిశ్చయం నేను కర్తను దాని పేరే బుద్ధి విజ్ఞానం యజ్ఞంతమితే కర్మానితను వేపిచ విజ్ఞానం బుద్ధి యజ్ఞం చేసేది బుద్ధియే కర్మలను అన్నిటినీ చేసేది బుద్ధియే కాబట్టి బుద్ధిని మీరు ఇదమిత్తంగా చెప్పచ్చు అది మీకు కనబడుతూ ఉంటుంది ఇంకో ఇది బుద్ధి అని తెలుస్తూ కానీ ఆ బుద్ధికి మూలమునందున్న కారణము దాన్ని అది ఆ కారణము అవ్యక్తంగా ఉంటుంది మీకు తెలివి వచ్చింది ఆ తెలివి ఎలా ఉంటుందో చెప్పండి అంటే మీరు చెప్పగలుగుతారు తెలివి ఎలా ఉండడం ఏంటండి దేహాభిమాన రూపంగా ఉంటుంది ఇల్లు వాకి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ తెలివిలోనే తెలుస్తూ ఉంటాయి మీరు చెప్పగలుగుతారు ఆ తెలివి ఏ దేని నుంచి వచ్చిందో ఏ స్పందన నుంచి వచ్చిందో పిల్లాడు కదులుతున్నాడు లేస్తాడు అనుకుంటారే మీరు ఇలా కదులుతున్నాడు అంటే ఏమిటి ఇంకా లేచేస్తాడు లేచేస్తాడంటే తెలివి వచ్చేస్తుంది అదిగో చూడండి ఆ స్పందన నేను ఫిజికల్గా కదలడం గురించి చెప్పట్లా మనం చూసినప్పుడు ఫిజికల్ కదలిక బట్ లోపల ఆ స్పందన ప్రారంభమైనది ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పండి దాని కదా ఈ బుద్ధి పుట్టింది బుద్ధి ఎలా ఉంటుందో చెప్పండి చెప్పగలుగుతారు ఆ బుద్ధికి మూలమునందుండే ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పండి అది చెప్పలేము అది ఇలా ఉంటుంది ఫలాదా విధంగా ఉంటుంది చెప్పలేము మరిచెట్టు ఎలా ఉంటుందో చెప్పండి చెప్పగలుగుతారు ఆ మరిచెట్టుకి మూలంలో ఉన్న విత్తుని గురించి నాలుగు మాటలు చెప్పండి ఏమీ చెప్పలేదు విత్తు అనే మాట తప్ప ఇంకేం చెప్పలేదు ఆ విత్తు ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది తప్పు పైన పెంకు గుండ్రంగా ఉంటుంది విత్తు గుండ్రంగా ఏం ఉండదు విత్తు నొన్నగా ఉంటుంది తప్పు ఆ పెంకు నొన్నగా ఉంటుంది విత్తు నూన్నగా ఏముండదు ఆ పెంకును పగల కొడితే లోపల విత్తి ఎలా ఉంటుందో చెప్పండి ముద్దగా ఉంటుంది తప్పు ఇదేమి లోపల ఉండేటువంటి ఆ స్టఫ్ ఆ జెల్ లైక్ సప్స్టెన్స్ ఉంటుంది అది ముద్దగా ఉంటుంది ముద్దగా ఏమి ఉండదు ఏం చెప్తారు విత్తు గురించి చెప్పండి ఏం చెప్పాలి అంటే చూడండి అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఈ మరి చెట్టు మాత్రం దాని నుంచి పుట్టింది అని చెప్పాలి అలా చెప్తే ఏమనుకుంటారు అలా చెప్పాను అనుకోండి నేను ఏమనుకుంటారు వీడికి మర్రి చెట్టు దేని నుంచి పుట్టిందో తెలియదు అనుకుంటాను ఏమండి నేను గడుసైన ఉపాయం ఆలోచించి మర్రి చెట్టు అవ్యక్తము నుండి పుట్టింది అంట అబ్బా ఎంత బాగా చెప్పారు అనుకుంటా అర్థం ఇస్తే అంటే అర్థం మీకు దీంతో రహస్యమైన చెప్పంటారా తెలియదు అని చెప్తే అది అమాయకత్వం ఒక ఒక పదాన్ని ఒకటి ఎన్నుకోవాలి ఎన్నుకొని అది సమాధానం కింద చెప్తే అది గడుసు ధనం ఇంతకీ తెలియదు అన్న అమాయకుని సమాధానానికి గడుసు సమాధానానికి మీరు కొంచెం పరిశీలన చేస్తే రెండో ఒకటి అర్థం అవ్యక్తము అంటే అర్థం ఏంటో చూసినా ఏది తెలియబడదో అది అవ్యక్తము కాబట్టి అమాయకుడు ఏమన్నా నాకు తెలియదండి అన్నాడనుకోండి మీరేమనుకుంటారో మీరు అజ్ఞాని అనుకుంటారు అదే గడుచువాడు అవ్యక్తం నుంచి పుట్టిందిరా అంటే ఏను పండితుడుకుంటా ఇదొకటి మీరు గమనించదగ్గ విషయం ఇంకొక విషయం ఏమిటంటే మనిషి ముఖ్యంగా ఫిలాసఫీ చదివేవాళ్ళు అంటే వేదాంతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు సూక్ష్మమైన దృష్టిని అలవరుచుకోవాలి చాలా అవసరం ఎందుకంటే మనిషి చాలా స్థూలమైన దృష్టిలో ఉంటాడు స్థూలమైన దృష్టిని కలిగి ఉంటాడు ప్రతి అంశానికి స్థూలమైన దృష్టిని కలిగి ఉంటాడు సూక్ష్మ సూక్ష్మ దృష్టి మనిషి ఎదుగడు కాబట్టి ఆ సూక్ష్మ దృష్టిని అలవరుచుకోవాలి ఇప్పుడు నగ మనకి స్టాండర్డ్ దృష్టాంతం బంగారము నగ అనే దృష్టాంతం స్టాండర్డ్గా చెప్పుకుంటూ వస్తున్నాం కదా నగ ఎలా ఉంటుంది ఏది అంటే మీరు కావాల్సింది చెప్పచ్చు దాని ఫోటో తీసుకుంటే ఎదురకుండా పెట్టచ్చు స్థూలంగా ఉంటుంది కనుక ఈ నగ దేని నుండి పుట్టింది బంగారం నుండి పుట్టింది బంగారం అనగా నేని బంగారం అంటే ఏంటి ఎవరైనా చెప్పండి నాకు మీకు తెలిస్తే చెప్పండి బంగారం అంటే ఏంటి బంగారం అంటే అది దానికి ఇదమిత్తమైన రూపం ఉండదు బంగారం అంటే బిస్కట్ బిస్కట్ రూపం ఆ బిస్కట్ ఆకారంలో ఏది ఉందో దాని గురించి మీరు చెప్పండి బిస్కట్ అనేది ఒక రూపం తీగ ఆ తీగ అనేది ఒక రూపం ఆ తీగ ఆకారంలో ఏది ఉందో అది నాకు చెప్పండి నేలలో ఉంటుంది బంగారం తీగ రూపంగా ఉంటుందా బిస్కట్ రూపంగా ఉంటుందా ఉండదు ఆ బంగారాన్ని తీసి దానికి ఒక రూపాన్ని ఇస్తే అది బిస్కట్ అయింది కాబట్టి నగ అన్నది ఏ విధంగా ఒక రూపము బిస్కట్ అన్నది కూడా మరి ఒక రూపమే కాబట్టి మీరు బంగారము అనేది ఏ విధంగా మిమ్మల్ని అడిగితే మీరు కొంత సూక్ష్మంగా దర్శించగలిగితే మీరేమని చెప్పాలి చూడండి నగ బిస్కట్టు తీగ మొదలైనటువంటి వివిధ రూపములు ఏవైతే వీటన్నిటికీ మూలమునందు ఉన్న అవ్యక్తమైన తత్వమే బంగారము అని మీరు చెప్పాల్సి ఉంటుంది మీరు ఆ మాత్రం చెప్పాల్సి ఉంటుంది ఇందుకే ఇప్పుడు నేను చెప్పిందో అర్థమైందా మీరు చెప్పారో మానేరో ఇప్పుడు నేను చెప్పే కదైనా అర్థమైందా ఏదో కథకి ఉందా కథ వినడానికి వచ్చారా లేకపోతే శాస్త్రంతో వచ్చారా మహర్షులు వ్యక్తమును పెద్దంతగా పట్టించుకునేవారు కాదు మహర్షుల యొక్క దృష్టి ఫిలాసఫర్స్ అలాగే ఉంటారు వ్యక్తాన్ని ఏమిటి పట్టించుకునేది వ్యక్తం ఏమిటి వ్యక్తము అది ఇంద్రియ గోచరము స్థూలము జడము వినాశి కాల పరిచ్ఛిన్నము దాంట్లో మీకు సత్యం దొరకదు మీకు సత్యం ఎక్కడ దొరుకుతుంది అవ్యక్తంలో దొరుకుతుంది సత్యం అవ్యక్తం మహర్షులు వ్యక్తాన్ని ఇంద్రియ గోచరమైన కృషివారు అందరికీ అలాగే మహర్షులు కూడా చూస్తారు ఆ ఫిలాసఫర్ చూస్తాడు ఇంద్రియ గోచరంగా ఉంటుంది అన్నీ చూస్తూ ఉంటాడు కానీ దాని వెనకాల ఉండే అవ్యక్తాన్ని కొత్త ఉంటాడు ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి లౌకి కూడా ఏమనుకుంటాడు ఎది కూడా దెబ్బలాడుకుంటున్నాడు ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అదే మహాత్ముడు అనుకోండి మానవ స్వభావం మానవులు రాగద్వేషాలతో నిండి ఉంటారు ఇందుకోసం కొట్లాడుకుంటూ ఉంటారు అది మానవ స్వభావం లేదు చాలా అన్ఫార్చునేట్ అని అని ఒక మోర్ దాన్ నార్మల్గా ఉండే దృష్టికోణం కంటే ఒక హయ్యర్ దృష్టికోణాన్ని కలిగి ఉంటాడు అంచేతనే ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు మహాత్ములు పక్షాన్ని స్వీకరించరు వీడి పక్షము వాడి పక్షము స్వీకరించరు ఉదాసీనంగా ఉంటారు దీంట్లో వేడిది న్యాయము వేడిది అన్యాయము ఇలాంటివి కొట్టుకోరు ఉదాసీనంగా ఉంటారు వెళ్ళి సలహా అడిగితే సహించి ఊరుకోబోయి సహించి ఊరుకోని సలహా చెప్తారు తప్ప నీది న్యాయం నేను నీకు సపోర్ట్ ఇస్తాను వెళ్ళి వాడి కోర్టులో కేసు వేయని చెప్పాలి ఎందుకంటే మహాత్ముల యొక్క విషయంలో ఈ ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో న్యాయము అన్యాయం ఇవన్నీ కూడా ఈ రూపము ఇంద్రియ గోచరమయ్యే సత్యం కావు సత్యము అవ్యక్తముల ఉంటుంది అవ్యక్తంగా ఉంటుంది అవ్యక్తాన్ని దర్శిస్తారు అది మీరు అవ్యక్తాన్ని దర్శించి అభ్యాసం చేయాలి అంచేతనే మహాత్ములు ఈశ్వరుణ్ణి అవ్యక్తంగా దర్శించారు తప్ప ఒక రూపంగా దర్శించలేదు తర్వాత మీరు అవ్యక్తంగా దర్శించారండి మాకు అవ్యక్తం మా వల్ల కాదు మాకైదైనా ఒక రూపాన్ని అనుగ్రహించండి అంటే సరే కానీ నేను చెప్పేసి నీకు నచ్చిన రూపాన్ని తీసుకోమని చెప్పారు తప్ప వాళ్ళు మహాత్ములు అవ్యక్తాన్ని దర్శించారు ఏకం సత్ అని దర్శించారు ఏకం సత్ అన్నారు విప్రాహ బహుధా వదుంటి దాన్నే మీరు అనేక రూపాల్లో పెట్టుకోవచ్చు అన్నారు మాతరుశ్మానమాహు ఈ చుట్టూ ప్రసరిస్తే వాయువు ఆ వాయువు కూడా ఒక రూపమే ఇంద్రియ అవుతూ స్పర్శేంద్రియానికి తెలుస్తూ ఉంటుంది సో ఈ స్పర్శేంద్రియ గోచరమయ్యే రూపంగా ఆ తత్వమే గలదు అని చెప్పారు మీకు అది సరిపడితే సంతోషం అది సరిపడకపోతే ఆ వాయు దేవతనే ఒక ఆయన ఉన్నాడు కిరీటం పెట్టుకుని ఉంటాడని ఓ బొమ్మ ఒకటి తీసి ఇదిగో వాయుదేవత అంతవరకు మీరు పట్టుకొచ్చేస్తే అంటే దాన్ని మీరు మన సుబ్బన్న లెవెల్ దాకా మీరు పట్టుకొచ్చేస్తానంటే అది రప్తు అది రప్తు మహాత్ములు ఎలా దర్శించారంటే అవ్యక్తాన్ని వ్యక్తము వెనుక ఉండే అవ్యక్తాన్ని దర్శించారు సైంటిస్టులు బంగారాన్ని గురించి రిసెర్చ్ చేస్తారు వాళ్ళు రిసెర్చ్ చేసే బంగారము కంటికి కనపడే బిస్కట్లు తీగ నెక్లెస్ అలాంటివి కాదు అది కాదు సైంటిస్టులు పరిశీలన చేసే బంగారం గోల్డ్ బ్యాలన్సీ వన్ నోబుల్ మెటల్ గ్రూప్ వన్లో ఉంటుంది ఆ గోల్డ్ ఉన్న దుసారా అక్వారీయాలో డిజాల్వ్ అవుతుంది ఆ గోల్డ్ని వాళ్ళు అవ్యక్తంగానే దర్శిస్తారు ఇంచుమించు అవ్యక్తంగా దర్శిస్తారు ఆల్మోస్ట్ అవ్యక్తంగా దర్శిస్తారు ఫిజికల్ ప్రాపర్టీస్ అని ఇస్తారు అది వ్యక్తంగా ఉంటాయి ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ అన్న దగ్గర నుంచి అవ్యక్తంగానే ఉంటుంది వ్యక్తం ఉండదు ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మెటల్గా ఉంటుంది ఇలా సాగుతుంది మ్యాలియబుల్ అండ్ టక్ వేడి చేస్తే కరుగుతుంది కొడితే మొచ్చితే సాగుతుంది ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్ అదో పెద్ద సైన్సా అక్కడ ఇంకే చెప్పాలి కాబట్టి చెప్పారు అసలైన సైన్స్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే అవ్యక్తం నుంచే ప్రారంభమవుతుంది అసలైన సైన్స్ ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చ్ చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారు రీసెర్చ్ వీడికి కంతి వచ్చింది ఆ కంతి ఇంత పొడుగ్గా ఇంత ఎత్తుగా ఉంది ఇంతలా తిరుగుతాం అలా ఉంటుందా రీసెర్చ్ అలా ఉండదు లేకపోతేనే వాంతులు వస్తున్నాయి దాని మూలంగా అలా ఉండదు రీసెర్చ్ క్యాన్సర్ రీసెర్చ్ ఎలా ఉంటుందంటే సెల్ ఉంటుంది ఒక కణము ఆ కణము గ్రో అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంది ఒకటి రెండు అవుతాయి రెండు నాలుగు అవుతాయి నాలుగు ఎనిమిది అవుతాయి ఈ ప్రాపర్టీ ఈ డివిజన్ అనే ప్రాపర్టీ అన్ని జీవకణములన్నిటికీ ఉంటుంది అయితే కొన్ని కణములు మామూలు జీవ కణములు పెరిగే ఏదైతే ఉన్నదో వృద్ధి చెందే వేగము దానికి రెండు మూడు రెట్లు ఎక్కువ వేగంతో చెందుతాయి అటువంటి కణములు మామూలుగా ప్రతి జీవకణము కొంత వేగంతో వృద్ధి చెందుతుంది ఒక గంట అయ్యేపటికి ఒక కణము రెండు కణములు అవుతుంది ఇంకో గంట అయ్యేపటికి రెండు కణములు నాలుగు కణములు అవుతాయి అది ప్రతి జీవకణము యొక్క లక్షణం కానీ ఒక కణం ఉంటుంది మధ్యలో అది ఒక గంట అయ్యేపటికి ఒక గంట దాకా వెయిట్ చేయదు అరగంట అయ్యేపటికి రెండు అయిపోర్చుంటుంది గంట ఎప్పటికీ నాలుగు అయిపోతుంది దాని చుట్టూ ఉన్న కణములు ఒక లెవెల్లో వృద్ధి చెందుతుంటే ఈ పర్టికులర్ కణం మాత్రం చాలా ఎక్కువ వేగంతో వృద్ధి చెందుతుంది అది ఎక్కడుంటే అక్కడ కంటి వస్తుంది దట్ ఈజ్ క్యాన్సర్ ఓకే ఆ కణము ఎందుకు అలా వృద్ధి చెందుతుంది కంటి ఎలా ఎత్తుగా ఉంటుంది కొడుగ్గా ఉంటుంది గుండ్రంగా దట్ ఈజ్ నాట్ రిసెర్చ్ దాంట్లో రీసెర్చ్ చేయండి అలా ఎందుకు వృద్ధి చెందుతుంది అంటే అప్పుడేం చేయాలి మీరు కణము మనకు వాళ్ళు ఒకటి ఉంటుంది కణమునకు చుట్టూ ఉండేటువంటి ఒక వాళ్ళు లాగా ఉంటుంది కణం అంటే చిన్న బాల్లో ఉంటుంది ఆ బాల్ లోపల ప్రోటోకలాజము డిఎన్ఏ అవి ఉంటాయి అక్కడ ఉంటుంది దాని హేతు అలా ఎందుకు డివైడ్ అవుతుంది ఆ డివిజన్ అంత వేగంగా ఎందుకు వస్తుంది మిగతా సెల్స్ ఒకలా బిహేవ్ చేస్తుంటే ఇది ఇలా ఎందుకు మిస్బిహేవ్ చేస్తుంది లేదు ఫోర్ సూక్ష్మమైన దృష్టిని కలిగి ఉంది మహాత్ములు ఆధునిక కాలంలో వచ్చిన పెద్ద దురదృష్టం ఏమంటే స్థూల దృష్టికి అలవాటు పడిపోయారు మృష్టి ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారనుకోండి మహాత్మా గాంధీ గారంటే మనం ఏం చేయాలి ఆయన సత్యము అహింస అది మహాత్మా గాంధీ అంటే కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ విగ్రహాలు తయారు చేసి వాడు ఒకడు ఉన్నాడు ఆ వెళ్ళి రోడ్డులో వాడు సుమారు గాంధీ గారి పోలికకి దగ్గరగా ఉండే ఓ బస్ట్ ఒకటి తయారు చేస్తాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోట సిమెంట్ తోటో అది పట్టుకొచ్చేసి రోడ్డు అడ్డంగా పెట్టేద్దామనే తొండరే తప్ప మనకి అంటే ఏమిటి మనకి స్థూలంగా చూడటమే తప్ప సూక్ష్మంగా చూడటం మర్చిపోయాం మనం ఈ పర్దార్ వెరీ అన్ఫార్చునేట్ రోడ్డు అడ్డంగా ఈ విగ్రహాలని పెట్టడం అన్నది ట్రాఫిక్ ని డిస్టర్బ్ చేయటము తర్వాత రోడ్డు విస్తారం చేయాలంటే ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలని తెలియక డబ్బులాట్లు ఇట్ ఈజ్ ఆల్ బిగ్ న్యూసెన్స్ కారణం ఏమిటంటే జనులకి స్థూల దృష్టి ఉంది తప్ప సూక్ష్మ దృష్టి లేదు ఏ శంకర భగవత్పాదులు శంకర పఠం రూపు రేఖ లేకుండా శంకరాచార్యుడి విగ్రహం ఒకటి పెట్టేసి అభిషేకం చేసేద్దామని హడాగుడే తప్ప వీడికి శంకరాచార్యులు అనగా నేను శంకరాచార్య అంటే ఈజ్ నాట్ ఏ బాడీ హీజ్ నాట్ ఎ పర్సన్ He is a philosophy oka vision ki shankaracharya lante vaidara jadulu ante enti ante ee nanarthwa visishtamaina jagatudu mulamulandu oka advaya tattvani darshinchutaye edukalado aa darshanamunake shankaracharya lante adi shankaracharya lante it doesn't matter whether you have a photo of shankara or not the darshan matter photo is a, a poor symbol of the real ఎ సింబల్ దట్టు ఎ వెరీ పూర్ క్వాలిటీ సింబల్ కాబట్టి అవ్యక్తమును దర్శించుట వ్యక్తము ఇంద్రియ గోచరం అవుతున్నప్పుడు కూడా ఆ జ్ఞాన నేత్రంతో అవ్యక్తమును దర్శించుట అది ఎలాగైనా మీరు అడగద్దు జస్ట్ డూ ఇట్ అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే చాలా చాలా పవర్ఫుల్ మాట అన్నాడు ఆ అవజానంతి మాం మూఢాహ మానుషీం తనుమాశ్రిపితం అన్నాడు మూఢులు అంటే డెల్యూటెడ్ పీపుల్ అజ్ఞానము చేత వ్యామోహితులైన పీపుల్ ఉంటారే వాళ్ళు అనుకుంటారు ఏమని శ్రీకృష్ణుడు మనుష్య దేహము కలిగి ఉంటాడు అని అనుకుంటారు మానుషీం తనుమాశ్రికతం మరి ఏమిటి మీ స్వరూపం ఏమిటి సో అవయం మాం మూఢా మానుషీం తను పరం భావం అజానంత They do not know, I don't know, I don't know. Why do they do not know my spirit? That's why they are not aware of it. Why do they know my spirit? It's not that there is a soul. What is all that is? Konda. Mountain Peak. Konda. You have already mentioned that, that Konda is a name and a form. One form. That is, that is, that form you call that form, that form you call Konda. మీ చిత్రం ఎప్పుంటారా ఇంకొకటి ఉంటాడు వాడికి తెలుగులో అది ఇంగ్లీష్ వచ్చింది వాడు అదే కోళ్ళని దర్శిస్తాడు అదే అనుభవం వాడికి కలుగుతుంది కానీ ఆ అనుభవానికి వాడు పెట్టే పేరు మౌంటెన్ అని పెడతాడు అనుభవం పేరు మారింది ఇప్పుడు పేరు మారింది కాబట్టి అనుభవం మారిందా మారలేదు కాబట్టి అనుభవంలో ఉన్నది నామరూపాలు కావు అనుభవంలో ఏమున్నది దెరీజ్ ఉన్నది సంథింగ్ ఈజ్ ఆ సత్త అస్థి భూ సత్తాయా అన్నారు పాణిని మహర్షి భూ భావం అంటే భవతి ఇది భావ భూ ఆ ఉంది అంటే కొండ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే కొండ కూడా కూడా చెప్పచ్చు కానీ కుండ అంటే అది కొట్టొచ్చినట్టుగా కనపడదు కొండ అంటే కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఇది ఎలాగంటే సపోజ్ నేను ఇటు వెళ్దాం అనుకున్న తన తిప్పేప్పుడు ఎదుర్కొంటూ కొండ ఉంది సంథింగ్ లైక్ దా ఇట్ ఈజ్ ఎ ప్రెజెన్స్ సత్త ఎటువంటి సత్త అంటే యు కెనాట్ మిస్ ఇట్ అలాంటి మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అది కొండ అంటే అంటే కానీ ఇలా గీతల కింద చేసి ఓ మొమ్మోహట పెట్టుకుని ఇది కాదు కొండ ఆ పరం భావం పరం అంటే నామరూపములకు అతీతమైనటువంటి ఏ భావము గలదో ఏ ప్రజెన్స్ ఏ ఉనికి గలదో అది నా స్వరూపము అని చెప్పాడు అది శ్రీకృష్ణుడంటే శ్రీకృష్ణుడంటే ఊరికే ఒక నా నాకెవరోలో ఒక ఆయన ప్రేమతోటి ఒక అరడసను శ్రీకృష్ణుడి ఫోటోలు ఇచ్చాడు హాఫ్ అ డజన్ ఫోటోలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు నన్ను ఇంకా అడగలేదు తీసుకొచ్చి నా దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేనేం చేయాలి వాటిని చక్కగా మేకులు సిద్ధంగా ఉన్నాయి అన్నింటికి మేకులకు పెట్టాను వచ్చిన వాళ్ళు ఏమండి ఈ ఫోటో చాలా బాగుందంటే అది మీదే అది వీళ్ళు నా దగ్గర ఒక్కటి కూడా లేదు నా దగ్గర ఫోటో లేదు బట్ ఐ కల్ యూ శ్రీకృష్ణుడు నాకు తెలుసు ఫోటో లేదు ఫోటో అక్కర్లేదు కూడా ఇప్పుడు మీకు ఫోటో ఇస్తే నేనేం కాదన్నో బట్ ది పాయింట్ ఈజ్ ఫోటో అక్కర్లేదు నాట్ నెసరీ ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే ఏమిటో నాకు తెలుసు అది ఏమిటో చెప్పండి అంటే అన్న ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ దాన్ని అవ్యక్తమని అంటారంటే ఏది చెప్పడానికి వీలు కాదో అది అవ్యక్తం ఏది చూపించడానికి వీలు అది వ్యక్తం మా అమ్మగారు పోయారు పోలేదు ఉన్నారు పోయింది నామరూపాలు పోయాయి అవ్యక్తము ఉన్నది అవ్యక్తం ఎక్కడికి పోదు ఎవడో కొంతమంది భ్రమపడతారు మా నాయనగారు పోయారండి అయ్యో అయ్యో అనకాయ ఈశ్వరుల్లో ఉన్నారు పోయారని ఎందుకు ఉన్నారు హిరణ్య రూపంగా ఉన్నారు చూడు చుట్టూ చూడు చుట్టూ ఏమున్నది వాయువు పక్షులు పశువులు చెట్లు చేమలు ఇదంతా కూడా ఆ మహాభావం యొక్క విస్తీర్ణమైన రూపమే ఇదే సర్వము ఆత్మస్వరూపమే దాని ఎన్నో అంతర్గతమై ఉన్నారు పోయారు ఎక్కడికి పోతారు ఎక్కడికి ఏది పోదు మీరు వ్యక్తం ఉంటే పోయారు వచ్చారు పుట్టారు గిట్టారు అవ్యక్తముని పో పుట్టడో ఉండదు గిట్టడో ఉండదు అవ్యక్తాన్ని దర్శించటము అభ్యాసం చేయాలి అవ్యక్తమైన ఇంతకీ ఏ స్పందన ఏ తెలివి లేకపోతే ఏ ఇప్పుడు మీరు నిద్రలో ఉన్న నిద్రలో ఉన్న నిద్రకి వేకువకు అంటే అవ్యక్తాన్ని గురించి చెప్తున్నాను తెలివి వచ్చింది నిద్రకి తెలివి దానికి తేడా ఏమిటి తెలివి మీరు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు దాన్ని అహంకారము ఉంటారు సెల్ఫ్ కాన్షియస్ అంటే ఏమిటి మీకు మీ గురించి కొంత భావజాలము ఉంటుంది ఐఎమ్ సచ్ అండ్ సచ్ అనే భావజాలం ఉంటుంది ఆ భావజాలము అంత తప్పుగా ఉంటుంది దాంట్లో ఏమీ సత్యమేమీ ఉండదు కానీ చాలా గట్టిగా ఉంటుంది ఆయమే పంజాబీ అంటాడు వడ్డీ మీన్ పోయి పంజాబీ వడ్డీ అంత అసందర్భమైన మాట లే కానీ ఒకటి కదా ఫిలాసఫర్ దృష్టిలో అంత అసందర్భమైన మాట లేదని ఇంకొకటి లేదు బట్ అది చాలా దృఢంగా ఉంటుంది వాడి రెండు సో దాన్ని సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ కానీ అహంకారము అంట నిద్ర పోయారు మీరు మీరున్నారా లేదా నిద్రలో మీరు ఉన్నారు కానీ ఎలా ఉన్నారు అన్సెల్ఫ్ కాన్షియస్గా లేరు మీరు సెల్ఫ్ కాన్షియస్గా లేరు కదా అన్సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నారు మీరు అంటే ఈ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ అహంకారం అనే లేదు కానీ మీరున్నారు మీరున్నారు మరి అహంకారం అనే ఇంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది శూన్యం నుంచి వచ్చిందా శూన్యం నుంచి రాదు అహంకారం అనే ఎంటిటీ అన్మానిఫెస్ట్ గా ఉంది నిద్రావస్థలో ఆ నిద్రావస్థకి కూడా మీరు సాక్షియే జాగ్రత్త అవస్థకి మీరు సాక్షి జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం ఏమిటి మ్యానిఫెస్ట్ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ అహంకారము దానికి మీరు సాక్షి కాబట్టి అహంకారం ఏమైంది క్షేత్రమైంది ఏమంటే ఎందరు పోతున్నారు నిద్రలో మీరు ఉన్నారా లేదా ఉన్నాను నేను ఎలా ఉన్నారు అన్సెల్ఫ్ కాన్షియస్ అవ్యక్త అవస్థలో ఉన్నారు ఆ అవ్యక్తాన్ని గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి ఏమీ తెలియలేదు అని చెప్పాలి నిద్రపోయాను నాకు ఏమీ తెలియలేదు అని నెగిటివ్గానే చెప్పాలి వ్యక్తము అంటే తెలియమో తెలియ తెలియటకే పేరు నాకు బాగా వ్యక్తమైందండి అంటే బాగా తెలిసిందని అర్థం ఏమీ తెలియని స్థితి అది అవ్యక్తము ఆ ఏమీ తెలియకుండా నేనున్నాను అని మీకు తెలిసిందా లేదా కాబట్టి మీరు ఏమీ తెలియని స్థితికి సాక్షిగా ఉన్నారు నిద్రయంతో కనుక ఆ నిద్రావస్థలో ఉన్న ఆ స్థితి దాని పేరు అవ్యక్తము ఎందుకంటే ఏమీ తెలియకపోవుట అది మీకు తెలిసింది కనుక అది క్షేత్రము తెలిసిందా